శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేక మనబడు చతుర్థ ప్రకరణంలో నలభై నాలుగు శ్లోకాల తెలుసుకున్నాం గ్రంథకర్త ద్వైతము రెండు విధాలుగా ఉంటుంది అనంటూ ఈశకృత ద్వైతము జీవకృత ద్వైతము అని చెప్పినాడు అందులో జీవకృత ద్వైతమే జీవునికి సంసారానికి బంధమునకు హేతు అని చెప్తూ ఆ జీవకృత ద్వైతం కూడా పునః ద్వివిధము అని చెప్పినాడు ఒకటి శాస్త్రియ ద్వైతము రెండవది అశాస్త్రీయమైన ద్వైతము అయితే జీవకృత ద్వైతము హేయమున్నది అది బంధానికి కారణము అని చెప్పాడు కదా మరి ఇప్పుడు జీవకృత ద్వైతంలో రెండుగా చెప్పారు కదా శాస్త్రీయ ద్వైతము అశాస్త్రీయ ద్వైతము మరి రెండు కూడా త్యాజ్యము అని శంఖ ప్రాప్తమైనప్పుడు రెండు కూడా త్యాజ్యంలే కానీ అందులో శాస్త్రీయ ద్వైతము పరమాత్మకత్వ విజ్ఞానము కలిగేంత వరకు ఉపాధేయం ఉంది ఆ పైన త్యాజ్యం ఉంది కానీ అశాస్త్రీయ ద్వైతము సర్వథా జ్ఞానం కలగటానికి పూర్వమే దాన్ని త్యాగం చేయాలి ఉత్తర కాలంలో కూడా త్యాగం చేయాలి ఆ విషయాన్ని క్రమంగా మనకు చెప్తాడు అయితే శాస్త్రీయ ద్వైతమును కూడా త్యాగం చేయాలి అంటే గురు శాస్త్రాలను కూడా త్యాగం చెయ్యాలి ఎందుకంటే ఇది కూడా జీవ కల్పితమే కదా నేను బద్ధుని అని కల్పించుకున్నాడు నాకు మోక్షం కావాలని కల్పన చేసుకుంటున్నాడు ఈ బంధం మోక్ష కల్పన ఈ బంధము మోక్షం అనేది కల్పన మాత్రమే మరి నేను ముక్తుంది కావాలి అని కల్పన చేసుకోవడము గురుశాస్త్రాన్ని ఆశ్రయించడము మరి శ్రవణము మరణము నిధి ధ్యాసనము చేయడం ఇదంతా కూడా కల్పననే అందుకని ఇది జీవకృత ద్వైతంలోనే అంతర్భుతం అవుతుంది అయితే శాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో దీన్ని మాత్రము ఆ తత్వావబోధనా తత్వజ్ఞానం కలిగేంత వరకు గ్రహించదైనది స్వీకరించనైనది ఆ పైన త్యాగం చేయవచ్చు అని ఎవరు చెప్పారు నేను చెప్పడం లే నాకు అపోల కల్పన కాదు ఇది శృత్యనుశాసనం ఇది శృతి యొక్క అనుశాసనం శృతి యొక్క ఆదేశం జ్ఞానం కలిగిన తర్వాత శాస్త్రీయ ద్వైతం కూడా త్యాజ్యమే వదిలిపెట్టాలి అని శృతియే చెప్తుంది ఎక్కడ చెప్పింది స్వామీజీ అని ఒకవేళ మనకు జిజ్ఞాస కలిగితే అప్పుడు అనేక శృతి ప్రమాణాలు ఇస్తున్నాడు డెబ్బై అంకం చూడండి తత్వబోధోత్తర కాలం తది హేయత్వ ప్రతిపాదన పరాహ శృతి ఉదాహరతి శాస్త్రానిత్యారభ్య శాస్త్రాన్ని తత్వజ్ఞానం కలిగిన మీదట ఈ శాస్త్రీయ ద్వైతం కూడా త్యాజ్యమే అని చెప్పినటువంటి అనేక శృతులను ఉదాహరిస్తున్నాడు శాస్త్రాన్ని అధీత్య అనంటూ శ్లోకం చదవండి శాస్త్రాన్ని అధీత్య మేధావి అభ్యస పునఃపున విజ్ఞాయ ఉల్ జేత అమృత నాదోపనిషత్తు యొక్క శ్లోకం మేధావి అంటే బ్రహ్మచర్యాది సాధన సంపన్నుడైనటువంటి అధికారి పురుషుడు శాస్త్రాన్ని అధిత్య శాస్త్రాలను అధ్యయనం చేసి అనగా పునఃపున అభ్యస పునఃపున పరిశీలించి అధ్యయనం చేసి పరమం బ్రహ్మ విజ్ఞాయ ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని అత అనంతరము ఆ శాస్త్రాన్ని కూడా తాని ఉల్కావత్ ఉత్సేత్ ఉల్కను ఏ విధంగా మనము వదిలిపెడతాము త్యాగం చేస్తామో ఆ విధంగా తత్వజ్ఞానోత్తర కాలంలో ఈ శాస్త్రాన్ని కూడా వదిలిపెట్టాలి అన్నాడు ఉల్క అంటే ఏమిటి తొంభై మూడవ చూడండి జేసే పాకు జో రసోయి తాక అర్థి పురుషు పాకు సంపాదన కరికే పీచే జలే హువే కాష్టనకు త్యాగ కరే హంట చేయడానికి వంట చెరుకును మనం వాడుకుంటాం కదా ఆ వంట చెరుకును పొయ్యిలో పెట్టి అగ్నిని రగిల్చి మనం వంట చేసుకుంటాం అయితే ఆ పాక నిష్పత్తి అయిన తర్వాత అంటే వంట పూర్తి అయిన తర్వాత సగం సగం కాలినటువంటి ఆ కష్టములు ఉంటాయి కదా వంట చెరుకు కదా దాన్ని ఏం చేస్తాము వదిలేస్తాం ఇప్పుడు అవసరం లే పాక నిష్పత్తి అయింది ఇప్పుడు ఆ చెరుకుతో అవసరం లేదు ఆ కష్టములతో పని లేదు సగం కాలి ఉంటాయి ఆ కొరివి దాన్ని త్యాగం చేస్తాడు వంట పూర్తి అయిన తర్వాత తైసే అదే విధంగా ముముక్షు పరబ్రహ్మకు జానికే పీచే శాస్త్ర అంటే శాస్త్ర వాసనకు తజే చూడు పండిత్ పీతాంబర్జీ శబ్దాన్ని చాలా సావధానంగా వాడుతున్నాడు శాస్త్రాన్ని వదిలిపెట్టు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది అమృతనాథోపనిషత్తు అయితే ఇక్కడ శాస్త్రాలను త్యాగం చెయ్యాలి ఎప్పుడు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న పిలప అని శాస్త్రం చెప్తే పండిత్ పీతాంబర్జీ అంటాడు శాస్త్రము అని అంటే బ్రాకెట్ లో చెప్పినాడు చూడండి శాస్త్ర వాసనకు తేజ్ శాస్త్రాన్ని వదిలిపెట్టమని అంటలేడు పండిత శాస్త్ర వాసనను వదిలిపెట్టు అంటున్నాడు మరి శాస్త్రం నేను వదిలిపెట్టమని చెప్పింది ఉపనిషత్తు అయితే వదిలిపెడితే ఏమి హాని లేదు ఎందుకు శాస్త్రాధ్యయనం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే బ్రహ్మాత్మ జ్ఞానం ఆ జ్ఞానం కలిగింది ప్రయోజనం సిద్ధించింది ఆ తర్వాత సాధనభూతమైనటువంటి శాస్త్రము గురువులు ఇవి అవసరమా ఇప్పుడు అవసరం లేదు వదులుకుంటే వదులుకోవచ్చు అయితే జీవించి ఉన్నంత కాలము శాస్త్రాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టేదా మరి అట్టె పెట్టుకునేదా అని అది నీ ఇచ్చ మీద అవలంబన ఉంటుంది అంటాడు జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఒకవేళ జీవన్ముక్త విలక్షణానందాన్ని అనుభవించాలని అనిపిస్తే శాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు కానీ శాస్త్ర వాసన చేత కాకుండా ఒక లీలగా అధ్యయనం చేయవచ్చు విలక్షణానందం కోసం అది కూడా నీకు ఇచ్చ ఉంటే నాకు అక్కర్లేదు నేను ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉంటా నేను అక్కడనే ఆ సమాధిలోనే నా విలక్షణ అనుభవిస్తా అనుకుంటే అట్లే అనుభవించు శాస్త్రంతో పర్లేదు కానీ ఒకవేళ శాస్త్రాధ్యయనం ద్వారా కూడా జీవన్ముక్త విలక్షణ దొరుకుతది అయితే ఇది వాసన కాకూడదు వ్యాకరణం చదవాలి వేదాంతం చదవాలి మీమాంస చదవాలి న్యాయము వైశేషికము ఇవన్నీ చదవాలి యోగము ఇత్యాది అనేటువంటి ఒక అభినవేశం ఒక వాసన ఉండకూడదు ఒక లీలగా చదివితే చదువు అంతే విలక్షణానందం కోసం అందుకని శాస్త్ర వాసనను వదులుకో అంటున్నాడు ఇక్కడ శాస్త్రాన్ని వదులుకోమని చెప్పలే శాస్త్రాన్ని వదులుకున్నా గానీ ఏం ఆపత్తి లేదు ఎందుకు శాస్త్రం ప్రయోజనం సిద్ధించిన తర్వాత ఇప్పుడు శాస్త్రంతో పని అందువల్ల శాస్త్ర వాసనకు త్యజే శాస్త్ర వాసనను వదిలిపెట్టాలి అవరు బోధితే పూర్వ తేజనే జ్ఞానము కలగక పూర్వము శాస్త్రాన్ని వదిలిపెట్టరాదు వదిలిపెట్టితే జ్ఞానాన్ని పొందలేడు మోక్షానికి అధికారి కాడు అందువల్ల శాస్త్రమును జ్ఞానం కలిగేంత వరకు ఆశ్రయించాలి ఆదరించాలి అధ్యయనం చేయాలి జ్ఞానం కలిగిన తర్వాత వదిలిపెట్టాలి పూర్వమే వదిలిపెట్టకూడదు అయితే బ్రహ్మకు జాన్నాహి శాస్త్రిక ప్రయోజనే బ్రహ్మమును తెలుసుకోవడమే శాస్త్రం ప్రయోజనం బ్రహ్మను తెలుసుకోకుండానే ఒకవేళ శాస్త్రాన్ని వదిలితే నిష్ప్రయోజనం అవుతది కదా వ్యర్థమైపోతాయి శాస్త్రం అందుకని శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటంటే బ్రహ్మ తెలుసుకునిటయేరు వేరే ప్రయోజనం లేదు సో శ్రీ శంకరాచార్యో వివేక చూడామని గ్రంథమే కయాహాయ్ ఈ శ్రీ శంకరాచార్యుల వివేక చూడామని అనేటువంటి గ్రంథంలో చెప్పారు ఏమని అంటే అవి జ్ఞాతే పరే తత్వే శాస్త్రాజ్ఞాపి పరే తత్వే శాస్త్రాష్ఫలా వివేక చూడమని అరవై ఒకటో శ్లోకం పరతత్వకే నా జానే హువే విద్య అధ్యయన్ నిష్ఫల హే పరతత్వాన్ని తెలుసుకోకుండా శాస్త్రము నిష్ఫలమవుతుంది విద్య నిష్ఫలం అవుతుంది తెలుసుకోకపోతే శాస్త్రం యొక్క ప్రయోజనం ఏముంటుంది చెప్పండి శాస్త్రం యొక్క ప్రయోజనమే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం మరి తెలుసుకోకుంటే శాస్త్రం యొక్క ప్రయోజనం ఏం సాధించినట్లు చెప్పండి అందుకని పరతత్వాన్ని నా జానే హువే అంటే విద్యక అధ్యయన్ నిష్ఫలహే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా విద్య యొక్క అధ్యయనము నిష్ఫలం అవుతుంది ఇక పరతత్వకే జానే హువే బి విద్యాక అధ్యయనం నిష్ఫలహే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత కూడా శాస్త్ర ధ్యానము నిష్ఫలమే ఏ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం అనేది శాస్త్రానికి విద్యకు ప్రయోజనం ఉన్నదో వాళ్ళు సిద్ధించింది వేరే ప్రయోజనం అయితే లేదు మరి ప్రయోజనం సిద్ధించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు శాస్త్రాన్ని వదిలిపెట్టాల్సిందే ఇప్పుడేమో అక్కర్లేదు నలభై ఆరో శ్లోకం చదవండి గ్రంథం అభ్యస జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలి త్రంథం అశేషత బ్రహ్మబిందు ఉపనిషత్తు పద్దెనిమిదవ మంత్రం ఇది మేధావి అంటే సాధన చతు సంపత్తి లేదా బ్రహ్మచర్యాలి సాధనలు కలిగినటువంటి అధికారి పురుషుడు గ్రంథం అభ్యస అంటే వేదాంత గ్రంథాన్ని అభ్యాసం చేసి అధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన తత్పర సన్ జ్ఞానము నందు తత్పరుడయి మరి విజ్ఞానం నందు కూడా తత్పరుడయి ఫలాలం ధాన్యార్థివ అశేషత గ్రంథం తేజద్దు సంపూర్ణ గ్రంథాలను అన్నిటి కూడా వదిలిపెట్టాలి ఏ విధంగా అంటే దృష్టాంతం ఇచ్చినాడు కృషి వరుడు వ్యవసాయదారుడు పంట కోసిన తర్వాత ఒక దగ్గర చేర్చి ఆ ధాన్యాన్ని రాసిపోస్తాడు ఆ ధాన్యంలో అంత చెత్త చెదారము మొదలైనటువంటి అనావశ్యకమైనటువంటి పదార్థాలు ఉంటాయి వాటిని ఏం చేస్తాడు ఆ చీటల్లో తీసుకోనో లేదా వేరే ఒక పాత్రలో దీన్నో తీసుకొని ఆ ధాన్యాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ గాలికి అలాకింద కింద పోస్తూ ఉంటాడు పోస్తూ ఉంటే గాలికి ఆ చెత్తా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అనావశ్యక పదార్థాలు ఉంటాయి అవన్నీ కూడా గాలికి అవి దూరంగా కొట్టుకుపోతాయి ఇక గట్టి ధాన్యము అక్కడ రాసిగా మిగులుతుంది ఇప్పుడు ఆ చెత్తా దూరం పడింది ఏం చేస్తాడు దాన్ని వదిలిపెడతాడు ఆ గట్టి ధాన్యాన్ని గ్రహిస్తాడు అదే విధంగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన అధికారి పురుషుడు శాస్త్రం యొక్క ప్రయోజనం సిద్ధించిన తర్వాత జ్ఞాన విజ్ఞాన తత్పర సన్ జ్ఞాన విజ్ఞాన తత్పరుడయి ఆ ధాన్యార్థి కృషి వలుడు విధంగా పొల్లును వదిలిపెడతాడో ఆ విధంగా శాస్త్రాన్ని కూడా వదిలిపెట్టవచ్చు అని శాస్త్రం చెప్పింది జ్ఞానము విజ్ఞానము అని రెండు శబ్దాలు చెప్పినాడు కదా వాటి మీద టిప్పన్లు ఉన్నాయి చూడండి తొంభై నాలుగు జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం పరోక్ష అనుభవం వా శ్రవణ మననిచ్చే జన్య గురు జగత్కే మిథ్యాత్వ పూర్వకు బ్రహ్మాత్మకి ఏకతాక నిర్ణయ జ్ఞానకయ్య గురు శాస్త్రాల చేత శ్రీ గురుదేవుని ఆశ్రయించే వేదాంత శాస్త్రాన్ని మనం చక్కగా శ్రవణము మననము చేస్తూ ఉంటాం అప్పుడు మనకేమని తెలుస్తుంది నీతి నీతి వాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి నేహనాస్తి కించేతి నేతి అతహ అన్యదార్థం అని ఈ శాస్త్రాలను ఏం చెప్తున్నాయి ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు మిథ్యా అని చెప్తున్నాయి గురు చెప్తున్నాడు శాస్త్రం చెప్తుంది కాబట్టి మనకు శ్రద్ధ ఉన్నది శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధి అవధారణ స శ్రద్ధ కథిత కాబట్టి ఆ శ్రద్ధ ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది మిథ్యా అని నిశ్చయం చేసుకున్నాం మిథ్య అయినటువంటి ప్రపంచానికి అధిష్టానం ఏదైతే అవశిష్టమే ఉన్నదో అది సత్యం ఉన్నది ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే జగత్ అధిష్టానం ఉన్నదో ఆ బ్రహ్మము కంటే నేను భిన్నుడను కాదు అని ఈ విధంగా బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలిగింది అంటే అపరోక్ష జ్ఞానం కలిగింది కానీ ఇంకా ఇది అనుభవానికి రాలేదు అందుకే పరోక్ష అనుభవ రూపంలోనే ఉంది దీనికి ఏమంటారు మరో పర్యాశబ్దం చేత అదృఢ అపరుక్ష బ్రహ్మ జ్ఞానం అంటాం బ్రహ్మాత్మలకు ఏకత్వ జ్ఞానం ఉంది కానీ ఇంకా అనుభవానికి రాలేదు అంటే కేవలం శాస్త్రం చేత జగత్తును మిథ్య అని సిద్ధి చేసినాం బాధ మూడు రకాలుగా ఉంటుంది కదా శాస్త్రీయ బాధ అపరుక్షిక బాధ్ యోక్తిక బాధ్ అని బాధ మూడు రకాలుగా ఉంటుంది కదా అయితే శాస్త్రం చేత బాధ్ చేశాడు నేతి నేతి వాక్యాలను శ్రీ గురుదేవు ద్వారా విన్నాడు ఈ జగత్ మిథ్యాని నిశ్చయం చేసుకున్నాడు బాధ్ చేసినాడు శాస్త్రం చేత మరి యుక్తి చేత కూడా బాధ్య చేశాడు మనను కూడా చేశాడు కదా యుక్తి వంశ అద్వితీయ బ్రహ్మాక చింతన్ మననికయ్యా యుక్తి చేత కూడా జగత్ను బాధ్య చేశాడు యథా సోమ్య ఏకైన విజ్ఞాతం సత్ వికారో నామధేయం మృత్తికే సత్యం అనేటువంటి యుక్తి చేత ఏ విధంగా మృతికాయమైనటువంటి ఘటం నందు నామరూపాలు ఏవైతే అవి కులాలను చేత కల్పించబడ్డాయి అవి కల్పితములు ఉన్నాయి మరి వాస్తవం ఏమున్నది మృత్తిక మాత్రమే సత్యం మృతికేత్యవ సత్యం అని ఏ విధంగా యుక్తి దృష్టాంతం చేత విచారించి అదే విధంగా ఈ నామరూపాత్మైన జగత్తు ఇది మిథ్య దీనికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమే సత్యము అని యుక్తి చేత కూడా జగత్తును బాధ చేశాడు ఇది యౌక్తిక బాధ అంటారు శాస్త్రం నేతి వాక్యాల చేత జగత్తును మిథ్యత్వం నిశ్చయం చేస్తే అది శాస్త్రీయ అంటారు ఈ విధంగా శాస్త్రీయ బాధ చేశాడు మరి యౌక్తిక బాధ కూడా చేశాడు ఇంతవరకు ఇది పరోక్ష రీతిగానే తెలియబడింది అనుభవానికి రాలేదు కానీ ఎప్పుడైతే బాగా శ్రవణ మరణాలు చేసిన తర్వాత నిధిధ్యాసనం చేస్తాడో దీర్ఘకాలం అప్పుడు అతనికి అనుభవానికి అప్పుడు అపరోక్ష అనుభవం అవుతుంది ఈ విధంగా పరోక్ష అనుభవానికి జ్ఞానం అనే చేత చెప్పింది బ్రహ్మబిందు ఇక అపరోక్ష అనుభవానికి విజ్ఞానం అనే చేత చెప్పింది పరోక్ష అనుభవం కలిగిన మీదట అపరుక్ష జ్ఞానం కలిగింది అప్రోక్ష అనుభవం అయింది ఆ పైన తేజస్ గ్రంథం అని చెప్పింది ఋషి వరుడు ఏ విధంగా ఆ పుల్లును అంతటి కూడా వదిలిపెట్టి గట్టి ధాన్యాన్ని స్వీకరిస్తాడో అట్లా శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత ఏ ప్రయోజనం అయితే సిద్ధిస్తుందో బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం అది కరిగిన తర్వాత అపరోక్షానుభవం కరిగిన పిదప సకల గ్రంథాలను కూడా వదిలిపెట్టాలి అని నలభై శ్లోకాన్ని తెలుసుకున్నాం పలాలం అంటే చెప్పినాడు తొంభై ఆరో టిఫన్ లో రూపు భూసేకు కిసాన్ కి న్యాయ తెజ తృణ అంటే పొట్టు ఉనుక పుల్లు అంటామే అది ఋషి ఏ విధంగా త్యాగం చేస్తాడో ఆ విధంగా గ్రంథాలను కూడా వదిలిపెట్టాలి తర్వాత బృహదారి ఉపనిషత్తు నాలుగు నాలుగు శ్లోకం చూడండి తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాకీ త్రాహ్మణ నాను ధ్యాయా శబ్దాన్ వాచో విఘ్లాపన్నం హి తత్ ధీర బ్రాహ్మణ రెండు విశేషణాలు ఇచ్చినాడు ఇక్కడ ముముక్షీరుడు అంటే వికార హేత సతి విక్రియంతే యేషాం చేతాంశి అని కాళిదాస్ మహారాజ్ చెప్పిన ప్రకారంగా మనస్సును వికృతమునర్చేటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాలు ఎదుట వచ్చినప్పటికీ వాటిని అనుభవించేటువంటి యోగ్యత కూడా ఉన్నప్పటికీ వాటిని అనుభవించకుండా వదిలిపెట్టినటువంటి వాడు ధీర పురుషుడు అని చెప్పబడింది అంటే అధికారి పురుషుడు అని చెప్పినట్లయింది అంతే కదా అధికారి అన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాము వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షట్ సంపత్తిలో సమము ధమ్మము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం చూసారా సమం అంటే మనో ఇంద్రియ నిగ్రహము మరి ఈ మను నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉన్నదంటే అతడు ధీర పురుషుడు అని చెప్పుకోవాలి ఒకటి ముముక్ష అయినటువంటి అధికారి పురుషుడు బ్రాహ్మణ అంటే బ్రహ్మచర్యాది సాధన సంపన్న అటువంటి బ్రాహ్మణుడు తమేవ విజ్ఞా అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ప్రజ్ఞా కురివీత అంటే ప్రజ్ఞా శబ్దం చేత ధ్యానం చెయ్యాలి అని చెప్పింది స్వరూపాన్ని ధ్యానం చేస్తూ స్వరూపనిష్ఠుల్లో ఉండాలి అంతేగాని బహున్ శబ్దాన్ నాను ధ్యాయా అనేకమైనటువంటి శబ్దాలను ధ్యానం చేయొద్దు అంటాడు అనేక శబ్దాలంటే కూడా శబ్దము అనేటువంటి శబ్దం చేత ఉపలక్షణంగా శాస్త్రాలను వల్లించకూడదు శాస్త్రాలను తిరిగవేయకూడదు ఇంతే కాకుండా శబ్దం అనే ఉపలక్షణంగా కథనం కూడా మనం గ్రహించాలి అని పండిత్ పీతాంబర్జీ టిప్పనిచ్చి చెప్పినాడు తొంభై ఏడు తొంభై చూడండి అట్లే తొంభై తొమ్మిది కూడా చూడవచ్చు నిరంతర బ్రహ్మ విషయ వర్తమాను వృత్తి రూపు ఏకాగ్రతకు కరే ప్రజ్ఞా పురవేత అంటే నిరంతరం బ్రహ్మాకార వృత్తి అంతర్ముఖమై ఉండాలి అని తాత్పర్యం ఇహ ధ్యాన్ అంటే ధై చింతాయా అనేటువంటి ధాతువు చేత ధ్యానము అంటే చింతన అని అర్థం ఇక్కడ ధ్యానం శబ్దము కథను కాబీ ఉపలక్షణ అంటే ఎక్కువగా మాట్లాడకూడదు శబ్దాలను కూడదు శాస్త్రాలను తిరిగవేయకూడదు మరి చెప్పకూడదు కూడా అయితే ఆత్మ చింతన కోసము విలక్షణానందం కోసము లేదా ఇతరులకు ఉపయోగపడే కోసము చెప్పవచ్చు అందులో దోషం లేదు మరి ఈ విధంగా చెప్తే ఏమవుతుంది స్వామీజీ అనంటే వాచో విజ్లాపనం అన్నాడు ఈ వాగ్ వ్యవహారము విక్షేపానికే చెప్పడము ఆ తిరిగి వేయడము ఇదంతా విక్షేపానికి కారణమైతే ఒకసారి స్వస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఆ స్వరూపంలో నిలకడగలిగి ఉండు ఇంకా మళ్ళీ ఏమి అటు ఇటు పరుగులు తీస్తావు ఈ విధంగా శాస్త్రము చెప్తుంది బృహదారిన కూపనిషత్తు తర్వాత గుండ కూపనిషత్తు మరియు కఠోపనిషత్తు ప్రమాణాలను తీసుకొని చెప్తాడు తమ వేకం విజా నేత విథన్ వాంగ్ మనసి ప్రాజ్ఞాత స్ఫుటా తమేవ ఏకం విజానీత ఆ ఒకే ఒక పరబ్రహ్మను తెలుసుకో ఆత్మ చేత అభిన్నముగా పరమాత్మను తెలుసుకో ఆ ఏకమైనటువంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఎక్కువ దేవ సర్వభూత కూడా ఏకో ఈ విధంగా చెప్పిన ప్రకారంగా ఆ ఏకమైనటువంటి అద్వితీయమైనటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకో తెలుసుకుని అన్యా వాచాహ ఇక తర్వాత ఇక ఈ శాస్త్రము ఈ వాగ్ వ్యవహారం అనేటువంటి ఏవైతే ఉన్నది అంతా కూడా వదిలిపెట్టు అని అన్నది ఇది ముండక శుక్తి ఆధారంగా చెప్పినాడు తమే వైకం విజానీత అని అంటావు ముందకోపనిషత్తు రెండు ఇక ఉత్తరార్థం కఠోపనిషత్తు ఒకటి డాష్ మూడు డాష్ పదమూడు మనసి ప్రాజ్ఞ తది యచ్చే జ్ఞాన ఆత్మని జ్ఞాన తది యచ్చే శాంత ఆత్మని దాని యొక్క అర్థము మనకు పండిత పీతాంబరి స్వయంగా ఇచ్చినాడు ఇహ వాణి శబ్ద మను కాబి ఉపలక్షణ హై అయితే జైసే శబ్దానికి కథను వాణికు పరిశ్రమ కా హేతు హై తైసే శబ్దార్థ రూప అనాత్మక చింతన్ మను పరిశ్రమ అంటే ఖేద్ క హేతు హాగ్ వ్యవహారము విక్షేపానికి కారణము అట్లే మనసు చేత అనాత్మ చింతన చేయడం కూడా ఖేదానికి కారణమే దుఃఖానికి కారణమే అంటాడు అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడమల్ల చెప్పినాడు అనాత్మ చింతనం తక్వ కస్మలం దుఃఖ కారణం చింత ఆత్మానమానంద రూపం ఎన్ముక్తి కారణం అనాత్మ చింతనం తక్వ అనాత్మ చింతన వదిలిపెట్టినయన అన్నాడు ఎందుకు వదిలిపెట్టాలి స్వామీజీ అంటే కస్మలం దుఃఖ కారణం అన్నాడు అది పాపభూయిష్టమైనటువంటిది నాయన అనాత్మ చింతన అది దుఃఖానికి కారణం ఉన్నది అందుకని అటువంటి దాన్ని ఎందుకు చింతన చేస్తావు అనాత్మ అది వదిలిపెట్టి అన్నాడు మరి ఏం చేయాలి స్వామిజీ అంటే ఆత్మానం చింతయా ఆత్మను గురించి చింతన చెయ్యి అన్నాడు ఆత్మ చింతన చేస్తే ఏం ప్రయోజనం స్వామిజీ కానీ ముక్తి కారణం ఏది ముక్తికి సాధనం ఉన్నదో అటువంటి ఆత్మచింతన చెయ్యి కానీ అనాత్మ చింతన వదిలిపెట్టు అన్నాడు అందువల్ల వాకు చేత గాని ఇతర ఇంద్రియాల చేత గాని మనస్సు చేత గాని అనాత్మ విషయాల ఎందుకు ఇంద్రియాను పోనివద్దు అనాత్మ చింతన మనస్సుతో చేయొద్దు అని వాచో విజ్లాపన హితత్ అన్నాడు ఇప్పుడు చూడండి ఐదు వందల వాక్ శబ్దు కరీ దశ ఇంద్రియానికి గ్రహణ హే ఐతే శ్రోత్రాది దశ ఇంద్రియకు విషయకే అగ్రహణ పూర్వక మను విషే లై కరే ఇది కఠోపనిషత్తు ప్రమాణానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు యచ్చే వాంగ్ మనసి ప్రాజ్ఞ తది ఎచ్చేది జ్ఞాన ఆత్మని అని ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని చెప్తూ ఉన్నాడు వాక్ శబ్దం చేత ప్రాజ్ఞ వాంగ్ మనసు నియచ్చేది అన్నాడు ప్రాజ్ఞుడు అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు వాక్ను మనస్సులో లయం చేయాలి అన్నాడు ఇక్కడ వాక్ శబ్దం చేత దశ ఇంద్రియాలను తీసుకోవాలన్నాడు స్తోత్రాది దశ ఇంద్రియకు విషయకే అగ్రహణ పూర్వకం మను విషయ లయ కరే స్తోత్రాది ఇంద్రియాల చేత శబ్దర్శ రూప అది విషయాలు ఉన్నాయో వాటిని గ్రహించకుండా ఆ ఇంద్రియాలను మనసు లయం చెయ్యాలి అన్నాడు మనో మాత్రం అవశేష కరే కేవలం మనస్సు మాత్రంగా మిగిల్చాలి ఇంద్రియాలను ఇంద్రియ వ్యాపారాలను అన్నిటిని కూడా వదిలిపెట్టాలి అన్నాడు ఆవరు మనుకు నిస్సంకల్ప భావకరి జ్ఞాన ఆత్మ అంటే నిశ్చయ రూపు బుద్ధి విషయ లయకరే ఇక ఆ మనసుని ఏం చేయాలి అనంటే నిశ్చలమైనటువంటి అంటే సంకల్ప వికల్ప రహితమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి రూప జ్ఞానం నందు లయం చెయ్యి అన్నాడు బుద్ధికే జ్ఞానం అన్నాడు బుధ జ్ఞానే ఆ మనసును నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అందు లయం చెయ్యాలి అని చెప్పింది ఆరు తీసు జ్ఞాన్ అంటే ఆ బుద్ధికు అహం బ్రహ్మాస్మి ఇసు వృత్తి రూపు ఉపాయకరి మహత్ ఆత్మ అంటే అవ్యక్తి విషయ లయకరి ఇక ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అందు అహం బ్రహ్మాసమైనటువంటి వృత్తిని సంపాదించుకొని ఆ వృత్తి రూప ఉపాయం చేత ఈ బుద్ధిని కూడా ఏం చెయ్యాలి అంటే మహత్తత్వం లయం చేయాలి అన్నాడు అది సమస్తి బుద్ధి అనబడుతుంది మహత్తత్వం ఆ మహత్తత్వం కూడా అవ్యక్తం నుంచి ఉత్పన్నమైంది కాబట్టి బ్రహ్మను ఓరవ్యక్త అవ్యక్త మహత మహతరహంకార అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మం నుండి అవ్యక్తం ఉత్పన్నమైంది అవ్యక్తం నుండి మహత్యుత్పన్నమైంది అంటే బ్రహ్మం నుండి అవ్యక్తం ఉత్పన్నమైందంటే మరి బ్రహ్మం కారణమైంది చెప్పాల పడుతుంది బ్రహ్మం వికార్య అని చెప్పవలబడుతుంది అంటే కల్పితంగా చెప్పుకోవడం జరిగింది అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హయ్ అని బ్రహ్మం నుండి ఈ కల్పితమైనటువంటి అవ్యక్తము ఈ ప్రకృతి ఏర్పడింది కల్పించబడింది ఆ కల్పితమైన అవ్యక్తం నుండి మహతత్వం సమస్టి బుద్ధి ఏర్పడింది అయితే ఈ విష్టి బుద్ధిని సమష్ బుద్ధిలో లయన్ చెయ్యి అని చెప్పినాడు ఇక్కడ తిస్ నిర్వికల్ప మహత్ ఆత్మకు శాంత ఆత్మ అంటే ఆపుతే భిన్న వస్తుతే శాంత నిరుపాధిక పరమాత్మ విషయ లైకరే మహత్తత్వం నుడా ఏం చేయాలంటే శాంతము నిర్వికల్పము ఆ శాంతం శివం అద్వైతం పెత్తద్రేశం అగ్రాహ్యం అని మాండవోపనిషత్తి చెప్పిన ప్రకారంగా ఆ శాంతమైనటువంటి ప్రపంచోపశమం ప్రపంచం ఉపశమబడి కేవలం శాంత స్వరూపము నిర్వికల్పము నిర్వ్యాపారము నిష్క్రియము నిరాకారము నిర్గుణము అయినటువంటి పరబ్రహ్మతత్వం నందు లయం చెయ్యాలి అన్నాడు పరమాత్మ మాత్రం అవశేషకరే కేవలం పరమాత్మ మాత్రముగా అవశిష్టంగా ఉండాలి ఇంకా సంకల్పం కానీ ఏది కూడా ఉండకుండా బాహ్య ప్రపంచం యొక్క బాణం లేనటువంటి నిర్వికల్ప స్థితిలో ఆ పరబ్రహ్మ స్వరూపం లయం చేయాలి ఆ మహత్తత్వాన్ని అని ఏ ఉపరి ఉక్త శ్రుతి అర్థ ఇది ఎచ్చి ప్రాజ్ఞ అనేటువంటి కఠోపనిషత్తుకు అర్థం చెప్పబడింది తమే వేకం విజానీత ఇది అనే తమేవేకం జానత ఆత్మానం అన్నో వాచో విముంచమృత ఏషేతు అర్థత పఠతి ఇది ముండక శృతిని అర్థత పఠించినాడు ఇంతటితో నలభై ఎనిమిదో శ్లోకం పూర్తి ఇంత దగ్గర ఏం చెప్పాడు గ్రంథకర్త శాస్త్రీయమైనటువంటి ద్వైతం ఏదైతే ఉందో అది బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు స్వీకరించదగినది ఆ పైన దగినది అనంటూ అనేక శ్రుతి ప్రమాణాలను ఇచ్చి చెప్పినాడు ఇది శాస్త్రీయ ద్వైతం గురించి చెప్పినాడు ఇప్పుడు అశాస్త్రీయమైన ద్వైత గురించి చెప్తున్నాడు చూడండి అశాస్త్రీయస్యాపి ద్వైత అవాంతర భేదం ఆహా కూడా ద్విధము అనంటూ అవాంతర భేదాలు చెప్తూ ద్వైతం తీవ్రం మంద మితి కామ క్రోధాధికం తీవ్రం మనోరాజ్యం తకారాలుగా ఉంది అశాస్త్రీయ ద్వైతం కూడా చూడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ముఖ్యంగా ఈశకృత ద్వైతము జీవకృత ద్వైతం అని రెండు ప్రకారాలు ఆ జీవకృత ద్వైతంలో శాస్త్రీయము అశాస్త్రీయము రెండు ప్రకారాలు మళ్ళా ఆ అశాస్త్రీయంలో కూడా పునః రెండు ప్రకారాలు తీవ్ర అశాస్త్రీయ ద్వైతము మంద అశాస్త్రీయ ద్వైతం అని రెండు ప్రకారాలుగా ఉంటుంది తీవ్ర అశాస్త్రీయ ద్వైతం ఏది అంటే కామక్రోధాధికం అన్నాడు కామక్రోధాది ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో ఆసు సంపత్తి ఉందో ఇదంతా కూడా తీవ్ర అశాస్త్రీయ జీవకృత ద్వైతం ఇక మనోరాజ్యం ఇతర మనోరాజ్యం మంద అశాస్త్రీయ జీవకృత ద్వైతము మనోరాజ్యము అని చెప్పినాడు మనోరాజ్యం కూడా కల్పితమే కదా ఆ మనసులోనే మనసులోనే ఏవేవో ఊహించుకొని కర్రలు కంటూ ఉంటాడు శేఖ్ సలీ మహమ్మద్ లాగా దీనికంతా మనోరజ్యం అంటారు అదే విధంగా ప్రతి వాడు కూడా మనోరజ్యాన్ని ఏలుతూనే ఉంటాడు ఒకరికొక పిచ్చి ఉంటది ఇక ఆ పిచ్చిలో పడి దాని గురించి విచారం చేస్తూ ఉంటాడు కర్రలు కంటూ ఉంటాడు పగటి కూడా అంటారు కదా ఈ మనోరజ్యానికి ఇది కూడా మానసిక ద్వైతమే అది కూడా ఒక్కోసారి దుఃఖానికి కారణమవుతుంది మనోరజ్యం అందువల్ల ఈ మనోరజ్యం అనేది మంద అశాస్త్రీయమైన జీవకృత ద్వైతం ఇక కామక్రోధాలు తీవ్ర అశాస్త్రీయ జీవకృత ద్వైతం అనబడతాయి అని ఈ విధంగా అశాస్త్రీయ ద్వైతంలో అవాంతర భేదాలు చెప్పాడు ద్విధం అప్పు ద్వైతం క్రమేణ ఉదాహరత కామక్రోధాదికం తీవ్రం తా మనోరాజ్యం ఇతర ఇతరదంటే మంద అశాస్త్రీయ జీవకృత ద్వైతం ఇప్పుడు అనయో శాస్త్రీయ ద్వైతస్ ఇవ తత్వబోధోత్తర కాలమేవ హేయత్వం అని ఈ విధంగా శంక కలిగింది శాస్త్రీయమైనటువంటి ద్వైతాన్ని ఏ విధంగా తత్వజ్ఞానం కలిగేంత వరకు స్వీకరించి ఆ పైన వదిలిపెట్టమని పూర్వం గారు చెప్పారు అదే విధంగా ఈ అశాస్త్రీయమైన ద్వైతంను కూడా శాస్త్రీయ ద్వైతం వలనే తత్వబోధానంతరమే వదిలిపెట్టాలా అని శంకాకారుడు అంటే నా ఇత్యాహ బాబా అని అంటూ శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు చూడండి ఉభయం తత్వబోధా నివార్యం సమ సమాహిత సాధన ఉభయం తత్వబోధా ప్రాంగ్ నివార్యం అన్నాడు ఈ రెండు విధాల ద్వైతం అశాస్త్రీయ ద్వైతం తీవ్రం మందం రెండు ఉన్నాయి కదా ఈ రెండిటిని కూడా తత్వజ్ఞానం కలగక పూర్వమే త్యాగం చెయ్యాలి అని చెప్తున్నాడు ప్రాంగ్ నివారణం కిమర్థం ఇది అత తత్వజ్ఞానానికి పూర్వమే వదిలిపెట్టమని అంటున్నారు ఎందుకని వదిలిపెట్టాలి స్వామిజీ అంటే బోధసిద్ధయే బోధసిద్ధి కోసం జ్ఞానం కోసం ఈ తత్వజ్ఞానం కలగక పూర్వమే వాటిని కనుక మనము స్వీకరించినట్లయితే కామక్రోధాదులు కావచ్చు లేదా మనోరజం కావచ్చు అశాస్త్రీయ ద్వైతము తత్వజ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది అందువల్ల తత్వజ్ఞానం కలగక పూర్వమే వాటిని వదిలిపెట్టాలి తరలింగ శమయతి అన్నాడు ఎందుకనంటే అధికారి పురుషుడు సాధకుడు సాధనావస్థలోనే సాధనాలు కలిగి ఉండాలి వివేకం వైరాగ్యం షట్ సంపత్తి ముముక్ష సాధనాలు కలిగి ఉండాలి ఆ సాధనాల్లో సమాధి షట్క సంపత్తి ఉందా లేదా మూడవ సాధన అందులో సమము దమము ఉపరతి శ్రద్ధ సమాధాన అని లేదా అందుకని సమహ సమాహిత సాధనేషు ఈ సాధనాల్లోనే అంతర్భూతమై ఈ శ్రమము సమాధానము అని రెండు సాధనాలు కూడా చెప్పుకున్నాం కదా శ్రమం అంటే మనోనిగ్రహం సమాధానం అంటే ఆ మనసును స్వరూపమునందు నిలకడజేయుట స్వరూపమునందు నిలుపుట విరజ విషయ వ్రాత దోష దృష్ట్యా ముతావస్త మనసతే అని వీ యొక్క చూడమల్లలో విషయ వ్రాత విషయ సమూహం ఏదైతే ఉందో దాని నుండి విరక్తుడయ్యి ఏ విధంగా విరక్తి చెందాలి అంటే దోష దృష్ట్యా దోషదృష్టిని చూసి ఏ విధంగా ఇంద్రియార్తేశు వైరాగ్యం అనహంకార జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శ రూపరసంధాది విషయాల్లో దోష దర్శనం చేయమని అంటే వాటిలో ఉన్నటువంటి దోషాన్ని చూసి విరక్తిని పొంది మనము విముఖం కావాలి అని చెప్పింది ఉన్నది ఈ విధంగా దోష దర్శనం చేత మనస్సును విషయాల నుండి విముఖం చేసి స్వలక్ష్యమైనటువంటి ఏమైనా స్వరూపము నందు నిలకడ చేయుట ఇది శ్రమము అనబడుతుంది అంటే ఏం చెప్పినట్లయింది మనస్సును శబ్ద విషయాల నుంచి విముఖం చేసి ఆత్మయందు సంలగ్నం చేయమని చెప్పింది అంటే కామక్రోధాదులు మరియు ఈ విషయాలకు సంబంధించినటువంటి కామన అంటే కోరిక ఏదైతే అన్నిటిని వదిలిపెట్టమని చెప్పింది వదిలిపెడితేనే జ్ఞానం కలుగుతుంది లేకపోతే జ్ఞానానికి ప్రతిబంధకములు అవుతాయి అదే విధంగా మనస్సును పరబ్రహ్మందు సమాహితం చెయ్యాలి అని చెప్పింది అది సమ్యగస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా తత్సమాధానమిత్యుక్తం నత చిత్త లాలనం అని అంటూ వేయకు చూడమనిలోనే సాధనాలు చెప్పేటప్పుడు ఇరవై ఏడో శ్లోకంలో చెప్పినాడు సమ్యగా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా శుద్ధమైనటువంటి స్వస్వరూపం ఎల్లప్పుడు బుద్ధిని సమ్యక్ అంటే మంచిగా ఆస్థాపనం అంటే స్థాపించాలి స్వస్వరూపం నిలకడ కలిగినట్లు స్థిరపరచాలి అని అదే సమాధానం అనబడుతుంది గాని నాతో చిత్తస్య లాలనం చిత్తమును లాలాబా సమాధానం అంటే ఐదు వందల ఒకటవ టిఫను చూడండి ఇహకే కథన్ కరీ కామాది రూపు తీవ్ర జీవ ద్వైతకే నిషేధిక గ్రహణే ఇక్కడ సింహము కలిగి ఉండాలి అని చెప్పుట చేత కామక్రోధాది రూప జీవ ద్వైతము నిషేధించాలి అని గ్రహించాలి ఆరు సమాధి అంటే సమాధానికే కథను కరి మనోరాజ్య రూపు మంద జీవ ద్వైతకే నిషేధిక గ్రహణ సమాధానము సమాధి అనే శబ్దం చేత మనోరాజ్యం అనబడు మంద జీవ ద్వైతం యొక్క నిషేధమును గ్రహించాలి అందువల్ల ఈ శ్రమము మరియు సమాధానము సాధనాల్లో చెప్పబడినందువల్ల ఈ అశాస్త్రీయ ద్వైతము ఈ మనస్సుకు సంబంధించిందే కాబట్టి శమధమాదులు కలిగి ఉండాలి అనే సాధనాల్లో చెప్పబడినందువలన ఇవి సాధనాలు ఎప్పుడు ఉండాలి మనకు జ్ఞానం కలగక పూర్వమే సాధకుడు ఉండాలి వివేకాది సాధనాలు కలిగిన వేదాంతానికి అధికారి అని చెప్పుకుంటాం కదా మనము మరి వేదాంతానికి అధికారి సాధనాలు కలిగి ఉండాలి ఆ సాధనాల్లోనే శబమాధులు చెప్పబడి ఉన్నాయి అంటే జ్ఞానం కలగక పూర్వమే ఈ సంబదమాధులు కలిగి ఉండాలి అంటే ఈ అశాస్త్రీయమనే ద్వైతం వదులుకోవాలని ఇది గమకం ఉన్నది లింగం ఉన్నది అని ఈ విధంగా చెప్పింది యత తత్వబోధాది ప్రాక్ తయోహో హేయత్వం ఎందువలన అయితే తత్వజ్ఞానానికి పూర్వమే కామక్రోధాలను వదులుకోవాలి అని సాధనలోనే చెప్పుబడింది ఉండదు అందువల్ల తత ఏవ నిత్యానిత్య వస్తు వివేకాది బ్రహ్మజ్ఞాన సాధనేసు మధ్యే శాంత సమాహిత ఇది పదాభ్యా శాంతి సమాధి శూయేత శుభాలోపనిషత్తున శాంతో దాంతో ఉపరతి చితిక్షు శ్రద్ధావిత్తో భూత్ య సమాహితో భూత్ ఆత్మన్యవాత్మానం పశ్యేది అని అంటూ శుభాలోపన శు తొమ్మిది డ్యాస్ పద్నాలుగులో చెప్పింది అది అందుకని సాధకునికి ఈ శ్రమధమాధులను సాధనాల్లో అంతర్భూతం చేసి మనో నిగ్రహము నిగ్రహము సమాధానము ఇవన్నీ కలిగి ఉండాలని చెప్పబడినందువలన జ్ఞానానికి పూర్వమే సాధకునికి ఉండవలసిన లక్షణాలు గనక ఈ కామక్రోధాలు గాని మనోరాజ్యము గానీ జ్ఞానానికి పూర్వమే వదిలిపెట్టాలి తొంభైవ అంకం చూడండి నన్ను తత్వబోధాత్ ప్రాక్ నివార్యం అభిధానాద్ ఉత్తర కాలం అస స్వీకార్యత స బోధాద్ది ఇప్పుడు జ్ఞానానికి పూర్వమే వదిలిపెట్టాలి అన్నాడు మరి జ్ఞానానికి పూర్వం వదిలిపెట్టాలంటే జ్ఞానోత్తర కాలంలో మళ్ళీ గ్రహించవచ్చు కదా అర్థం నిష్పన్నం అవుతుంది స్వామీజీ మొదలే వదిలిపెట్టాలన్నావు మొదలు వదిలిపెట్టిన తర్వాత గ్రహించవచ్చు కదా అని ఈ విధంగా శంక చేస్తున్నాడు శ్లోకం చదవండి బోధాదు ఊర్ధం చె జీవన్ముక్తి ప్రసిద్ధయే కామాది క్లేశ బంధేన యుక్తశ నహిముక్త చూడు జ్ఞానానికి పూర్వమే వదిలిపెట్టాలి అని చెప్పాడు మరి జ్ఞానం కలిగిన తర్వాత పట్టుకోవాలని చెప్పింది బాబా లేదు జ్ఞానం కలిగిన తర్వాత కూడా బోధాద్ ఊర్ధ్వం బోధ కలిగిన తర్వాత కూడా ఈ కామ క్రోధాదులను మనోరాజ్యమైనటువంటి అశాస్త్రీయ ద్వైతాన్ని వదిలిపెట్టాలి సర్వదా త్యాజ్యము అవి ఎప్పుడు కూడా గ్రాహ్యములు కావు సరే జ్ఞానం కలగక పూర్వం అంటే జ్ఞానానికి ప్రతిబంధకములు కావున వాటిని ఆశ్రయించకూడదు అని చెప్పినారు అది బాగుంది కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఏం స్వామీజీ జ్ఞానం కలిగింది కదా జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ వాటిని ఆశ్రయిస్తే హాని ఏమున్నది ఏ జ్ఞానం అయితే సంపాదించాలో జ్ఞానం కలిగింది కలిగిన తర్వాత మళ్ళీ వాటిని ఆశ్రయిస్తే ఏం తప్పు ఏమి హాని ఉన్నది అనే విధంగా అంటే జీవన్ ముక్తి సిద్ధయే అన్నాడు నీకు జీవన్ముక్త విలక్షణాన్ని అనుభవించేది ఉన్నదా అప్పుడు అశాస్త్రీయమైన ద్వైతాన్ని వదిలిపెట్టాలి అన్నాడు ఎందుకనంటే ఈ కామక్రోధాదులు ఈ మనోరాజ్యము ఇవి క్లేశం గనక ఉన్నట్లయితే వాటి చేత బద్ధుడైనటువంటి వాడు ముక్తుడు కాలేడు ఎందుకనంటే ఈ కామక్రోధాదులు మళ్లీ అతన్ని పతనం చేసేటువంటి సామర్థ్యం గలవై ఉంటాయి జ్ఞానం కలిగింది కలిగినా గాని కామక్రోధాలు ఉన్నట్లయితే అతడు మళ్ళీ పతనమైపోతాడు అందుకని కామక్రోధాదులు ఉండకూడదు అని చెప్పినాడు ఎవరికైతే కామక్రోధాదులు ఉంటాయో రాగద్వేషాలు ఉంటాయో అసలు వాడు ముక్తుడే కాదు జ్ఞానం కలిగిన తర్వాత చెప్పాడు కానీ అసలు కామక్రోధాదులు జ్ఞానమే కలిగదు ఒకవేళ జ్ఞానం కలిగింది అని అనుకుంటే మాత్రం కూడా వాడు ముక్తుడు మాత్రం కాదు దానికి నైష్కర్మ శుద్ధి ప్రమాణాన్ని ఇచ్చి ముందు చాలా కటినంగా శాసిస్తాడు గ్రంథకర్త అందువల్ల కామక్లేశాది బంధం గనుక ఉన్నట్లయితే అతడు ముక్తుడే అనబడు అతని ముక్తి సిద్ధించదు అని చెప్పినాడు ఉత్తం అర్థం వ్యతిరేకముఖ్యైన దృఢయతి అయితే జ్ఞానం కలిగిన తర్వాత జీవన్ కోసము వాటిని వదలాలి అన్నాడు వ్యతిరేకముఖంగా చెప్తున్నాడు ఒకవేళ కామ ఉంటే ఏమైతేది అని అంటే చెప్పినాడు కామాది రూపో య క్లేశ సయవ బంధ కామాది రూప క్లేశం ఉండడం అంటేనే బంధం ఇంకా వాడు ముక్తుడెక్కడేని చెప్పు ఆ కామక్లేశాది సమూహం ఉంటేనే వాడు బద్ధుడు అనబడతాడు అదే బంధం తిన యుక్త అంటే బద్ధస్య వాటితో కూడుకున్నటువంటి వాడు బద్ధునికి ముక్త జీవన్ ముక్తిత్వం అంటే నాస్తి ఏవ కామక్రోధాలు ఉంటాయో వాడు ముక్తుడు అనబడు వానికి ముక్తి సిద్ధించదు ముక్తి యొక్క ఆశయే లేదు అని యాభై ఒకటో తెలుసుకున్నాము మిగతా విషయము రేపణి తెలుసుకుందాము హరి ఓం తో సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవా వహి తేజస్వినధీతమస్తు మా విద్విషావహై శాంతి